్రహ్మస్పు ఆన శ్రు వన్మోతు సాదనం శ్రీ మహాగణాధిపతాశివసు శంకరాచార్యమ్యమాన్ స్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా విద్యావినయసంపన్న్రాహ్మణే గవిహస్తిని శృను చైవ్ పాకే జ పండితా సమదర్శిన పండితులు సమమును దర్శించవరు ఏది సమము ఎవరు పండితులు కొంచెం గమనించాల్సి ఉంటుంది పండితులకి డెఫినేషన్ గీతలో ఇంతకు ముందు వచ్చింది ఒక చోట గతాసు నగతాసు నాను శోచి పండిత ప్రారంభంలోనే పండితులు అంటే శాస్త్రార్థ పాండిత్యం కలవారు కాదు స్కాలర్షిప్ స్కిరిచువరల్ స్కాలర్షిప్ కలవారు అని కాదు అసలు ఇంకో డిసేపు చేయాలండి బయట గారిపోయి పక్కన కూర్చొని పాఠం చెప్తున్నట్టు కొంచెం సూర్య భగవానుడు ప్రతాపం తగ్గాక అయ్యా థ్యాంక్ గాడ్ సో స్క్రిప్చరల్ పాండిత్యం ఉన్నవాళ్ళు పండిత్యులు ఉండబడరు అయితే లోకంలో ఏదో ఒక దృష్టికోణంలో అలా అన్నా యథార్థమైనటువంటి పాండిత్యం ఏమిటంటే గతాశూ అగతాశుంస్చ నాను సూచించి ఆ విషం ఉన్నవాళ్ళు అంటే బర్త్ అండ్ డెత్ వాటి గురించి లోకంలో మీకు సామాన్యంగా కనపడే అజ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి అతీతంగా ఉండే పండితులు అని అంటారు కాబట్టి జీవించ పుట్టుక మరణము అన్నింటి ముందు సమదృష్టి కలిగి ఉంటారు వాటిల్లో ఏమీ తేడా ఏమైనా అటువంటి వారు పండితులు అనబడతారు మొన్న లోకంలో ఒక నానుడి కలదు ఒక సంస్కృత శ్లోకం పండితుణ్ణి డిఫైన్ చేసేది శ్లోకస్థాన సహస్రాన్ని భయస్థాన శాన్నిచ దివసే దివసే మూఢం దివసే భయస్థాన శాని చాలా దివసే దివసే ఆవిశంతి న పండితం ఏదో మూర్ఖుడికి పండితుడికి తేడా ఏమిటంటే మూర్ఖుడికి తెల్లారిందంటే అనేక భయాలు అనేక కామనలు దుఃఖాలు ఉంటాయి అలాగే నిద్రలేస్తాడు అలాగే పండితుడు నిద్రలు అంటే ఎంతగా ఉంటుంది మైండ్ బ్లాంక్ కాదు ఎంతీగా ఉంటుంది బ్లాంక్ వేరు ఎంతీ వేరు సో ఎంతీగా ఉంటుందంటే అర్థమేంటి దాంట్లో శోకాలు భయాలు లేవే ఉండవు అలా క్రియేటివ్గా ఎంతీగా ఉంటుంది అది పండుతున్న యొక్క లక్షణం ఏవేవో భయాలు అవి ఏమీ ఉండవు శోకాలు భయాలు ఏమీ ఉండవు సాధారణంగా మనం ఒక హిస్టారిక్ సెల్ఫ్లానే జీవిస్తాం హిస్టారిక్ సెల్ఫ్ అంటే ప్యాస్టు ప్రజెంట్ ఫ్యూచరు ఆ చక్రంలో పడి ఉంటాం ప్యాస్ట్ అంటే ఏమిటి సో గడిచిపోయిన స్వప్నాన్ని గుర్తు చేసుకుంటే దాని పేరే ఫ్యూచర్ అంటే ఏమిటి రాబోయే స్వప్నాన్ని గురించి ఊహలు చేస్తే దాని పేరే ఫ్యూచర్ వాటి అలసి చేస్తాం అంతా ఒక స్వప్నమే కదా గడిచిపోయేది ఒక స్వప్నం రాబోయేది ఇంకో స్వప్నం కాబట్టి ఆ రకం గడిచిపోయిన దాని గురించి శోకాలు రాబోయే దా కాలాన్ని భయాలు వాటితోటి బెంగెట్టుకుని కాలక్షేపం చేసేవాడు మూర్ఖుడని ఎవడైతే ఈ శోక భయములు ఉంటాడో వాడే విద్వాంసుడు పండితుడు అని ఒక లెక్క కాబట్టి పండిత సమదర్శిన పండితులు ఆ సమతత్వాన్ని దర్శిస్తారు అది ఎవటో చూద్దాము భాష్యం చూస్తున్నాము తస్మిన్ బ్రాహ్మణే దవి అందము దవిహస్తిని పండిత సమదర్శిన ఆ సమైన తత్వాన్ని పండితులు చూస్తారు ఆ సమయం ఏమిటంటే ఇంతకుముందు గడిచిన ఒకచోట గీతలోనే ఒక శ్లోకాలు కొన్ని వచ్చాయి ఇంద్రియేభ్య పరా హ్యర్థ అర్థేభ్య పరం మన మనస్సు బుద్ధేరాత్మా మహాన్ పర అని రెండో అధ్యాయం చూడో మూడో అధ్యాయం చీగురునో వస్తుంది శ్లోకం ఇంద్రియాలుంటాయి విషయాలుంటాయి శబ్దస్పర్శ రూప అవన్నీ భిన్న భిన్నాలుగా ఉంటాయి సో మనం మాట్లాడి భాష పశుపక్ష్యాదులు మాట్లాడవు వాటి శబ్దాలు వేరు మన శబ్దాలు వేరు ఆ శబ్దాలను తెలుసుకునే ఇంద్రియాలు వాటి వేరుగా ఉంటాయి మనం వేరుగా ఉంటాయి ఆ ఇంద్రియములకు అతీతమైనది మనస్సు ఇంద్రియేభ్య పరం మన ఇంద్రియములకు అతీతమైన మనస్సు అది పశుపక్ష్యాదుల్లో భిన్నంగా ఉంటుంది ప్రతి మానవులూ వేరువేరుగా ఉంటుంది మనసస్సు పరాబుద్ధి మనస్సు కంటే అతీతమైనది దానికంటే హయ్యర్ లెవెల్లో ఉండేది బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ కూడా కర్సన్ టు కర్సన్ డిఫర్స్ అండ్ మానవులకు ఉన్న ఇంటలెక్ట్ పశుపక్షియాదులకు ఎలాగో ఉండదు బుద్ధేర్ ఆత్మా మహాన్ పర బుద్ధి కంటే అతీతమైనది ఆ చైతన్యము ఆ చైతన్యం నుంచే బుద్ధి పుడుతుంది బుద్ధి ఎప్పుడూ ఉండదు ఇప్పుడు స్థిరంగా ఎప్పుడూ ఉండేది కాదు బుద్ధి పొద్దున్న నిద్ర రాగానే బుద్ధి వచ్చింది నిద్రపోయినప్పుడు పోయింది తెలివిలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు బుద్ధి బ్లాంక్ అయిపోతుంది అది అలా వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి వచ్చిపోయేది తత్వం ఎలా అవుతుంది అది ఎక్కడి నుంచి వస్తుంది దేంట్లోకి వెళ్తుంది అది చూసుకోవాలి ఆ విధంగా ఆత్మ ఈ ఆత్మ అనే స్థాయిలో మీకు ఏ భేదాలు ఉండవు ఆత్మకి కింద స్థాయి నుంచి భేదాలన్నీ వస్తాయి బుద్ధి మనస్సు ఇంద్రియములు శబ్దాది విషయములు ఆ లెవెల్స్ అన్నింటిలో కూడా మీకు మనిషికి మనిషికి తేడాలు ఉంటాయి మనిషికి పశువుకి పక్షికి తేడాలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ చూస్తున్నారు దేన్ని చూస్తున్నారు అన్నది ముఖ్యం ఏం చూస్తున్నారు అన్నది చాలా ముఖ్యం సో ఇప్పుడు ఒక్కొక్క మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి వాడు చూసేది ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడికైనా బస్సులో ఎక్కడికైనా వెళ్ళారనుకోండి మార్కెట్కి వెళ్ళారు ఎక్కడికో ప్రయాణం చేసుకున్నారనుకోండి ఈ గుడ్స్ అన్నీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ బస్సులో కూర్చున్న వాళ్ళందరినీ చూసుకుని వాళ్ళు ఎవళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ గుడ్స్ కొనడానికి సందర్భం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు అందరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మీరు బస్సులో వెళ్తున్నారనుకోండి ఆ బస్లో ఇరవై మంది పురుషులు ఇరవై మంది స్త్రీలు ఉన్నారనుకోండి వాటి మళ్ళీ మంగళ అమ్మకాని కొట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్తారు వాడి సంస్కారాన్ని బట్టి వాడు వాడి ఫోకస్ ఒక దాని మీద ఉంటుంది అలాగే బూట్ పాలిష్ చేసి అతను ఉంటాడు అతని ఫోకస్ దేని మీద ఉంటుంది పాతరక్షల మీద ఉంటుంది మనం ఏదో పాత చెప్పులు వేసుకెళ్తే అతను మనకి మనం ముఖం చేసి కూడా చూడండి అతను ఆ బూట్ మంచి బూట్ ఉన్నవాడిని చూసి అప్పుడు అతను ముఖం చేసి చూసి అతను సర్వీసెస్ ఆఫర్ చేస్తాడు కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రపంచాన్ని చూసేప్పుడు ఏదో ఒక సంస్కారం నుంచి చూస్తూ ఉంటాడు ప్రతి మనిషి యొక్క లక్షణం అది కాబట్టి సాధారణంగా నామరూప సంస్కారాలతోటి మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవడైతే నామరూపములు సత్యము నామరూపాలు నాకు కనబడుతున్నాయి కాబట్టి అవి సత్యము అని అనుకుంటాడో వాడు అవి యథార్థము అనుకుంటాడో వాడికి ఆ సత్య వస్తువు తెలియబడదు ఏనాడైతే ఈ కనబడే నామరూపములు మిథ్యా అని ఆ లెవెల్లో ఆలోచించగలుగుతాడో వాడు మాత్రమే ఆ హైయ్యర్ లెవెల్కి వెళ్ళి ఆలోచించగలుగుతాడు వాడు దర్శించేటువంటి తత్వమే బ్రహ్మా కాబట్టి ఈ సమతత్వాన్ని ఆ సమైన తత్వము అన్నింటి ఎందు ఉన్నదాన్ని దాని పేరే ఆత్మా సమంగా ఉంటుంది దాని లెవెల్ దిగితే బుద్ధి మనస్సు ఇంద్రియములు అన్ని భిన్న భిన్నాలుగా ఉంటాయి వాటికి కాబట్టి ఒక ప్రాణిని మీరు చూసినప్పుడు ఆ ప్రాణి యొక్క దేహాన్ని చూస్తున్నారా ఇంద్రియాలను చూస్తున్నారా మనస్సును చూస్తున్నారా ప్రాణశక్తిని చూస్తున్నారా మీరు దేహము ఇంద్రియములు మనస్సును చూసినంత కాలం మీకు భిన్నంగానే కనపడుతుంది ఆ కానీ వీటికి అతీతంగా ప్రాణశక్తిని మీరు చూడగలిగినాడు మీకు ఆ ప్రాణికి అభేదమే మీకు అనుభవానికి వచ్చేస్తుంది కాబట్టి చూస్తున్నది ఏమిటి అన్నది చూసుకోవాలి ఇప్పుడు మీరు ఎండలో కనుకదైనా ఒక జలాశయాన్ని చూశాడు అనుకోండి ఆ జలాశయంలో పిల్ల కిరటాలు లా ఇలా తిరుగుతుంటే ఇక ఆ సూర్యులు ఎన్నో సూర్యులు వంద సూర్యులు సూర్య ప్రతిబింబాలు కదిలిపోతున్నట్టుగా కనుక అక్కడ వాస్తవంలో సూర్య ప్రతిబింబాలు వందలేవు అవి కదల సూర్యుడు సూర్యులు వందలేరు సూర్యుడు కదలటం కదా సూర్యుడు కదులుతున్నాడా లేదు సూర్యుడు ప్రతి సూర్యుడు వంద మంది లేరు కానీ ఆ కెరటాలు వేరువేరుగా ఉండడం చేత మీకు ప్రతిబింబాలు భిన్నంగా కనపడుతున్నాయి కెరటాలు కదులుతున్నాయి కాబట్టి ప్రతిబింబాలు కదిలినట్టు కనపడుతున్నాయి ఆ కదలిక మీరు సూర్యుని ఎందు ఆరోపిస్తున్నారు కాబట్టి సూర్యునిలో ఏకత్వము అనిశ్చలత్వము అది సూర్యుని యొక్క లక్షణాలు కానీ అజ్ఞానం చేత మనం ఏం చేస్తాం ఇలాగ అజ్ఞానం చేత చేశారనుకోండి ఇలాగా సూర్యులు అనేకులు సూర్యులు కదులుతో ఉన్నారు అని కనుక మీరు నిర్ణయం చేశారనుకోండి అది ఆ నిర్ణయం తప్పు నిర్ణయం మనం ఎలా అయితే సకల ప్రాణులలో ఉండే ఒకే ఆత్మను చూడడం అనేసి వేరువేరు ప్రాణులను భిన్న భిన్నంగా దర్శించటం అనేది అటువంటి అజ్ఞానానికి సంబంధించిన నిర్ణయం ఇది పరిస్థితి ఈ పద్యం ఒక సూర్యుండు పోతన్నగారి పద్యం ఈ ప్రథమ స్క్రంథంలో ఏకో రవి అని శ్లోకం ఉంది దానికి అనువాదం కరెక్ట్గా అనువాదం పర్ఫెక్ట్ అనువాదం సమస్త జీవులకు తాను ఒక్కడై దోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల ఇది పెద్ద లీల మాయా లీల యజోత్పన్న జన్యు కదంబంబుల తన నుంచి ఆవిర్భవించిన ప్రాణి సముదాయములు అని అర్థం జన్యు అంటే ప్రాణులు కదంబములు అంటే సముదాయముల యొక్క నానా విధాను ఈ సకల ప్రాణుల ముందు అనేకానేకములైన రూపాలతోటి ఆ ఒక్క పరమేశ్వరుడే ప్రకాశిస్తూ ఉంటాడు అలా అయితే ఒకే సూర్యుడు అనేకములైనటువంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్లో భిన్న భిన్నంగా ప్రతిఫలిస్తాడో ఆ విధంగా హరి ఆయనకి హరి అని పేరు అటువంటి హరిని నే ప్రార్థింటూ అని పెద్ద కాబట్టి ఒకే శ్రీహరి సకల ప్రాణులలో ఒకే శ్రీహరున్నారు ఇంకా అసలు వేరువేరు ఏనే లేరు ఒకే శ్రీహరి స్వామి వివేకానంద చోట వాపోతాడు ఏమనంటే హిందూ ధర్మంలో మీరు హయ్యెస్ట్ ట్రూత్ని ఎంతో అద్భుతంగా ప్రతిపాదించారు ఉపనిషత్తుల్లో గీతను సకల ప్రాణలందు ఒకే పరమాత్మని దర్శించే విధంగా ప్రతిపాదన చేశారు కానీ సోషల్ లైఫ్లో చూసినట్లయితే చాలా ఘోరాతిఘోరంగా డివైడ్ అయిపోయి ఒకటి కంటే ఇంకొకటి ఎక్కువ తక్కువలనే భేదాలు పెట్టేసుకుని ఉన్నారు వీళ్ళు అని పాపం ఆయన బాధ ఆయన బాధపడతారు అలా దుఃఖిస్తారు కాబట్టి చాలా చిత్రంగా ఉంటుంది మనం చెప్పే ఉపన్యాసానికి మనం చదివే స్క్రిప్చర్కి సోషల్ లైఫ్కి ఏమి సంబంధం ఉండదు సోషల్ లైఫ్లో చాలా ఉద్ధూరంగా ఉంటుంది సో చాలా చిత్రంగా ఉంటుంది అనివే ఇక్కడ పండితా సమదర్శిన అన్ని ప్రాణులందు సమత్వాన్ని దర్శిస్తారు మహిళ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి విద్యా సంపన్నే ఉత్తమే సంస్కారవతి బ్రాహ్మణే సాత్వికే అది మొదటి ఉపాధి విద్యా సంపన్నే బ్రాహ్మణే అంటే అర్థం ఉత్తమమైన సంస్కారములు కలిగిన మనిషి అని అది సత్వగుణ ప్రధానమైన ఉపాధి గుణాల సత్వ రగ సమస్య ఉంటాయి కదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సత్వ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సత్వ అటువంటి ఉపాధిని ఆ విజ్ఞాన సంపన్నే బ్రాహ్మణే అని వర్ణించారు అది ఒకటి మధ్యమాయా రాజస్యాం గవి సంస్కారహిత అది ఉత్తమమైన ఉపాధి మధ్యమ ఉపాధి చెప్తున్నారు ఉత్తమ మధ్యమాధమా మధ్యమ ఉపాధి ఏమిటి గవి అంటే ఆవునందు ఆవు గోవు సో ఎటువంటి గోవు అది రాజ రజోగుణ ప్రధానంగా అంటే ఇప్పుడు గడ్డి మేస్తూ ఉండడం చిన్న గడ్డిని అరిగించుకోవడం మళ్ళీ గడ్డి మేయడం మళ్ళీ అరిగించుకుంటూ ఉండడం ఇలా ఉంటుంది దాని జీవితం దానికి సంస్కారములు ఆత్మస్వరూపము ఇది అది ఇలాంటి సంస్కారాలు ఏమీ ఉండవు అది మధ్యమ ఉపాధి రజోగుణ ప్రధానమైనది అంటే కూడా సత్వము తమస్సు ఉంటాయి కానీ ప్రధానంగా రజోగుణం ఉంటుంది అధమేచ కేవల తామసే హస్తాద ఇంకా హస్తీశ్వాక అవన్నీ కూడా కేవల తమోగుణ ప్రధానమైనటువంటి ఉపాధి ఆఖరికి మనిషిని కూడా తమోగుణ ప్రధానంలో పారేశారు పశుప్రాయమైనటువంటి వృత్తిలో పారేశారు సో ఆ రకం మనిషిని కాబట్టి అదో మూడవదే అధమమైన ఉపాధి సమస్యే ప్రధానంగా ఉంటుంది సో ఈ మూడు రకముల ఉపాధుల్ని చెప్పారు చెప్పి ఇప్పుడు ఈ మూడు ఉపాధులలోనూ ఒకే పరమాత్మ ప్రకటమవుతున్నాడు అయితే ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి అదేంటంటే ఆ ఉపాధి ధర్మములు ఆ పరమాత్మకి అంత కోరం ఉపాధి ఆ పరమాత్మకి సంశ్లేషం వచ్చిందనుకోండి అప్పుడు ఉత్తమమైన ఉపాధిలో ప్రతిఫలించిన పరమాత్మ ఉత్తమంగాను అధమమైన ఉపాధిలో ప్రతిఫలించిన పరమాత్మ అధమంగానో అయిపోతాడు ఇప్పుడు సూర్యుడు స్వచ్ఛమైన జలంలో ప్రతిఫలించినప్పుడు స్వచ్ఛంగానూ మురికి నీటిలో ప్రతిఫలించినప్పుడు మురికిగానో అవుతాడా అవడం కాబట్టి అటువంటి అసంగత అనేది ఆత్మతత్వానికి ఉంది కాబట్టే ఈ గుణదోషములు గుణములు సత్పతి సమూహాల్లో ఉండేటువంటి గుణదోషాల రెండు కూడా ఆ పరమాత్మని స్పృశించవు అంచేతనే అది సమా లేకపోతే సమ ఎందుకు అవుతుంది విషమైపోతుంది ఆ మాట అంటున్నారు సత్వాది గుణై త సంస్కారై తాజసై తథా తామసైష్ట సంస్కారై అత్యంతమేలా అసంస్పృష్టం సమం అది బ్రహ్మ ఆ బ్రహ్మని సమం అని ఎందుకు సమం అనాల్సి వచ్చిందంటే ఈ మూడు భిన్న భిన్నములైన ఉపాధిలో ప్రతిఫలిస్తూ కూడా అది సత్వగుణము కానీ దానివల్ల పుట్టేటువంటి అద్భుతములైన దైవీ సంపద గుణముల చేత మంచి సంస్కారములు దానిని స్పృశించవు ఇటు మంచి దానిని స్పృశించదు అలాగే రజోగుణానికి సంబంధించినటువంటి సంస్కారాలు దాన్ని స్పృశించవు అలాగే తమో గుణానికి సంస్కారాలు కూడా స్పృశించవు స్పృశించవంటే ఎంత స్పృశించవు అత్యంతమేవ అసంస్పృష్టం సుతరాము స్పృశించవు అంచేతనే ఆత్మతత్వము ఆ ఎరుక అది స్పేస్ వంటిది స్పేస్లో సర్వము ఉంటుంది మొత్తం బ్రహ్మాండం అంతా స్పేస్లోనే ఉంటుంది సో ప్రతి వస్తువు స్పేస్లోనే ఉంటుంది ప్రతి ప్రాణి స్పేస్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ వస్తువులలో గుణదోషాలు ఉంటాయి అవి స్పేస్లో ఉంటాయి వస్తువులు స్పేస్లో ఉంటాయి కానీ వాటి గుణదోషాలు ఆ స్పేస్కి తగలవు అలాగే ప్రాణులు స్పేస్లో ఉంటాయి కానీ వాటి గుణదోషాలు స్పేస్కి తగలవు ఇప్పుడు స్పేస్ నిజం చెప్పాలంటే దృష్టాంతం ఓ కుండలో సగం గంగాజలం ఉన్నాయి మిగిలింది స్పేస్ ఇంకో కుండలో సగం దారు దారు అంటే తెలుసు కదా కంట్రీ లెక్క ఉంది స్పేస్ చూడండి ఆ కుండలు ఈ గంగాజలం ఉన్న కుండ పవిత్రం దారు ఉన్న కువిత్రం ఏమండి గంగా జలము పవిత్రం దారు అపవిత్రం గంగాజలముపై ఉండే వాయువు పవిత్రం దారుపై ఉండే వాయువు అపవిత్రం గంగాజలము యొక్క గంధము పవిత్రం దారు యొక్క గంధము అపవిత్రం కానీ గంగాజలముతోటి కలిసి ఉన్న స్పేసు దారుతో కలిసి ఉన్న స్పేసు దే ఆర్ సేమ్ సమా స్పేస్ లక్షణం సమా అలాగే కాంతి పడింది అనుకోండి కాంతి కూడా సేమ్ ఉంటుంది అంతేగాని కాంతికి పవిత్రత అపవిత్రత అనేది రాదు కాబట్టి మీరు నోట్లో పోసుకున్నారనుకోండి పవిత్రత అపవిత్రత వస్తుంది శంగాజలం నోట్లో పోసుకుంటే పవిత్రత దాదా నోట్లో పోసుకుంటే అపవిత్రత దేహానికి ఆత్మ స్పేస్ వంటిది స్పేస్ క బాప్ హే స్పేస్ వంటిదంటే స్పేస్ ఇంకా దృష్టాంతమేమీ లేక స్పేస్ అని ఇచ్చాం స్పేస్ ఆత్మ నుంచి పుట్టింది ఆత్మన ఆకాశ సంభూత కాబట్టి ఆత్మ అది సమంగా ఉంటుంది అంచేతనే దాన్ని సమం అనే పదంతో నిర్దేశిస్తారు అటువంటిది సమం సమం అంటే అర్థం ఏమిటో తెలిసిన అది ఇన్ని ఉపాధులు మారినా అది ఒక్కటే అని అర్థం సమ ఉంటే ఇది ఇది మారిపోతే సమం ఉంటారా అండరు తర్వాత అది వికారములను పొందిందనుకోండి ఉపాధి లక్షణాలను బట్టి దేనికి వికారాలు వస్తే అది సమం అంటారా అండరు కాబట్టి సమశబ్దానికి రెండు అర్థాలు వస్తాయి అది అది ఒకటై ఉండాలి వికార రహితమై ఉండాలి ఏకమవిక్రియ తద్బ్రహ్మ అది బ్రహ్మ కాబట్టి సమశబ్దాన్ని భగవద్గీతలో బ్రహ్మ అనే అర్థంలో వాడతారు సమ అంచేతను సరిగ్గా ఇదే అర్థంలో శ్లోకం ఉంది ఇంకా రాలేదు వస్తుంది కానీ చాలాసార్లు కోట్ చేశాను నేను ఆరోధ్యంలో వస్తుంది సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధు సాధుష్మపి పాపేషు సమబుద్ధి విశిష్య వీడు మంచి వీడు సత్పురుషుడు వీడు దుష్టుడు కాబట్టి వీడు వీడు వీళ్ళు అప్సల్యూట్గా వీడు సత్పురుషుడు వీడు దుష్టుడు అనే దృష్టి అది పండితుల అంటే జ్ఞానుల దృష్టి అలా ఎలా ఉంటుందంటే అంతఃకరణ వరకు వీరు సత్పురుషులు వారు దుష్టులు దాంట్లో ఏం అంతఃకరణ దృష్ట్యా కానీ ఆత్మ దృష్టిగా చూసుకున్నట్లయితే సాధుష్పతి చ పాపేషు ఎవరు సత్పురుషుడని ఎవరైతే దుష్టుడని మనం అనుకున్నామో ఇద్దరి ఒకే పరబ్రహ్మ ఉన్నది మనం దాన్ని చూసినట్లయితే సరిపడింది కాబట్టి వాట్ యు ఈజ్ వచ్చు మం ఆ సమ పరబ్రహ్మ అని తెలిసినట్లయితే దాన్ని మీరు చూడగలుగుతారు అలా ఎవరైతే ఆ సమైన పరబ్రహ్మని చూస్తారో విశిష్యతే మరి వాడు మిగతా ఉన్నతమైన స్థానంలో చాలా గొప్ప విశేషాలను కలిగి ఉంటాడు ఇది ఎక్సెల్స్ ఎందుకంటే అటువంటి దర్శనము చాలా గొప్ప దర్శనం అదే సామాన్యమైన దర్శనం కాదు అది కాబట్టి అటువంటి దర్శనము ఒకల వారే లిద్వాంసులు పండితులు అంటే వారే పండితులు కానీ లోకంలో పండితులు అంటే ఎలా ఎలా ఎలా వర్ణింపబడతారు అంటే పండితులు అంటే చాలా ఏవో కొంత సమాచారం బాగా తెలుసున్న వాళ్ళ బాగా పండితులు అని అలా వర్ణింపుతారు అలా రకంగా ఏవో బాగా ఈ పుస్తకాలు పుస్తకాలు వల్లించి కథలు బాగా తెలిసి ఆలో పాండిత్యం అలాగే స్వీకరిస్తారు కానీ అది కాదు ఇక్కడ గీత యొక్క పాండిత్యం అది ఆ సమతత్వాన్ని ఆ పరబ్రహ్మను దర్శించగలిగిన వాడే పండితుడు అని అంటున్నారు సద్బ్రహ్మా ద్రష్టం శీలం ఏషాంతే పండితా సమదర్శిన అటువంటి పరమాత్మను అన్ని ప్రాణువయంలో సమానంగా ఉండే పరమాత్మను దర్శించే శీలము స్వభావము ఆ యాటిట్యూడ్ దట్ ఎమర్జెస్ ఔట్ ఆఫ్ ఎ పర్సన్స్ యాటిట్యూడ్ పర్సన్స్ లైఫ్ ఒక యాటిట్యూడ్ ఎమర్జీ అవుతుంది అంటే వీళ్ళు వెళ్ళే పొక్కను కౌగులించుకుంటాడని అలా మీరు అనుకోవద్దు ఒక యాటిట్యూడ్ వస్తుంది అతని జీవితంలో ఆ యాటిట్యూడ్ సమత్వాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది అటువంటి వారు మాత్రమే పండితులు అనబడతారు వారు సమదర్శులు ఇహైతైర్జిసర్గాం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మాస్మా స్థిత వచ్చ అభోజ్యాస్ దోషవంత సమా విషమ సమే పూజా ఇది స్మృతే హే ఓ పూర్వపక్షం ఒకటి ఎవరు చెప్తున్నారు ఏమంటాయా నువ్వు అలా చెప్తావు ఓ పక్కన కుక్కను పెట్టావు ఇంకో పక్కన వేద పండితుడైన బ్రాహ్మణు నుండి పెట్టావు ఇద్దరు సమం అన్నావు ఎలా సమం సో అభోజియాస్తే ఇప్పుడు ఆ కుక్క ముట్టుకున్న అన్నావు ఈ వేద పండితుడికి పెడతావా వేద పండితుడికి పెట్టి అన్నం కుక్కరికి పెడతావా ఇద్దరికి ఒకే చోట అన్నం పెడతావా ఒకే అన్నం పెడతావా కాబట్టి సమాయటిని మొహం అని పూర్వపక్షం సో ఇప్పుడు మీరు కుక్కరికి తీసుకొచ్చి ఒంటింట్లో అన్నం పెడతారా పెట్టరు వేద పండితులు అయితే ఒంటింట్లో పీఠాది వేసి చక్కగా పొద్దుస్తారు కుక్కరికి తీసుకెళ్లి పెడితే పెడతారు కానీ కాబట్టి ఈ సమత్వం ఎక్కడ కుట్టుతుంది అని పూర్వపక్షం ఈ పూర్వపక్షం పూర్వమీమాంసకుల పూర్వపక్షం ఎందుకైతే నేను చాలాసార్లు గీతాను గీతలో ప్రధానంగా పూర్వమీమాంస దర్శనాన్ని ఖండిస్తారు దాన్ని దాన్ని పూర్వపక్షం కింద మారుస్తారు కానీ ఎందుకంటే దాన్ని కాదు అది పూర్వపక్షం అయిపోతూ ఆ సూత్రం ఉన్నది అది జేమిని సూత్రం అది ఇది స్మృ గౌతమ స్మృతి ఆ గౌతమ స్మృతి కూడా అవ్వచ్చు కానీ జేమిని యొక్క సూత్రం కూడా ఉంది దాన్ని కూడా స్మృతమే అంటారు సూత్రకారుల యొక్క సూత్రాలు కూడా స్మృతి కిందగా లెక్కొస్తాయి గౌతమ స్మృతి కూడా అవ్వచ్చు సమాసమాభ్యాం విషమ సమే పూజాత అని ఇప్పుడు సమా అసమ ఇప్పుడు అది దాని ఓసారి ఈ సూత్రం ఎక్కడో పండితులు చెప్తే విన్నాను ఆ చెప్పిన సందర్భం ఏమిటంటే ఒక ఘనపాఠీలు క్రమపాఠీయులు ఉంటారు సత్కారం చేస్తున్నారు వేదసభ అయిన ముందు ఘనపాఠీయులకి సత్కారం చేసి తర్వాత క్రమపాఠీలకి చేయాలి అది పద్ధతి సో ఆ యజమానుడు ఏముందులండి అందరూ వేద పండితులే కదా అని క్రమపాఠీలకి చేసేద్దాం వీళ్ళు ఎదుర్కొంటూ కూర్చున్నారు కదా ఘనపాఠీయులకి తర్వాత చేద్దాం అంటే ఈ శ్లోక చక్రం సమాసమాధ్యాం విషమ సమే తిత అని ఈ చిత్రం అక్కడ మన ఆయన గారు కూడా ఉన్నారు ఏమిటది అవును రా అది గౌతమం అదే జయమిన సూత్రం అది ఆ సూత్రంలో ఆ భేదాన్ని అలా దర్శిస్తారు రెస్పెక్ట్ చేస్తారు దట్ ఈస్ ది సూత్ర అండ్ దట్ ఈస్ ది స్కీమ్ దట్ ఈస్ ది అండ్ దెస్ ఫాలో ఇట్ కరెక్ట్ ఓన్లీ అని చెప్పారు ట్రూ ఆ సందర్భానికి ఉంటుంది ఇప్పుడు మీరు విమానం ఎత్తారు అనుకోండి బిజినెస్ క్లాస్లో వెళ్ళిన వాళ్ళకేనో ఎకానమీ క్లాస్లో వెళ్ళిన వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వరు సో మేము ఎకానమీ క్లాస్లో కూర్చున్నాం విమానం ఆగింది విమానం ఆగి వెంటనే సీట్ బెల్ట్ సైన్ పోతుంది పోగానే లేచి పెట్టిన తీసుకున్నాం అనుకునేప్పటికీ లేవద్దు అన్నాడు లేవద్దు సీట్ వెరీ ఎందుకంటే పై అంతస్తులో పెద్ద విమానం అది పై అంతస్తు ఉంది అంతస్తులో హయ్యర్ క్లాస్ ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా మీరు లేవద్దు ఎందుకంటే మీరు లేచి పెట్టు అన్నీ తీస్తే వాళ్ళకి దారికి అర్థం వస్తుంది కూర్చోమని చెప్పండి వాళ్ళు ఎవరో ఒక లేవబోతే దగ్గరకు వచ్చి కూర్చోబెట్టేశాడు మీరు అలా లేవడానికి మీరు లేదు సార్ మీరు చెప్పిన మాట వినండి అని చెప్పేసి కూర్చోబెట్టేసాడు అలా కూర్చొని పోయాం అప్పుడు పై నుంచి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెట్టుబడిలో తీసుకుని వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుని తీవచ్చారు రండి సార్ ప్లీజ్ కా బాంబేలో మేము న్యూయార్క్ నుంచి బొంబే ఫ్లైట్ ఎక్కువ వచ్చినప్పుడు రండి సార్ ప్లీజ్ కా వాళ్ళందరూ డిగెస్ వెళ్తారు నావు యూ ప్లేస్కో అని మాకు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు మేము అందరం బయలుదేరి సమాసమాభ్యాం విషమ సమే పూజాత అనే సూత్రమే అది గుర్తించి జరిపిస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారా అలాగే ఇంకో దృష్టాపించే ఫోటో పెట్టాలంటే ఒకసారి నేను అట్లాంటా న్యూయార్క్ ఒక ఫ్లైట్లో వెళ్తున్నాను ఎందుకంటే మా అమ్మగారు నాది ఎకానమెటికట్టు కానీ మా మిత్రులు ఏం చేశారంటే చిన్నంగా ఉండక దాన్ని ఫస్ట్ క్లాస్కి దాన్ని దాన్ని ఎలివేట్ చేశారు అలాగేవో మైల్స్ ఏవో ఉన్నాయి నేను ఆ ఫ్లైట్లో వస్తున్నానంటారు స్వామీజీ మీరు ఆ ఫ్లైట్లో వస్తున్నారని ఫోన్ చేశారు ఇది అవును వస్తున్నానని అన్నా సరే వాళ్ళు ఏం చేశారంటే ఎలాగో రిసీవ్ ఆ ఎయిర్ లైన్ వాళ్ళని కాల్ చేసేసి ఈ ఫ్లైట్ ఎలివేట్ చేసేయండి ఏం చెప్పేసి చెప్పేసి దానికి పైసలు అవి పైసలు అంటే మైల్స్ ఇచ్చేస్తే సరే నేను గేట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ మామూలుగా నేను ఎకానమీ లైన్లో నిలబడ్డాను ఎవరో ఒక యంగ్ లేడీ అది ఈమె ఎయిర్ హోస్టల్స్ ఎవరి కోసమో వెతుకుతుంది లైన్ అంతా ఎవరి కోసమో ఎవరో వెతికి వెతికి నా దగ్గరికి వచ్చింది అట్లా మిస్టర్ రాని అని అడిగింది ఎస్ అని అంటే ప్లీజ్ కా ఎందుకు వన్ షుడ్ ఐ కమ్ ప్లీజ్ కా అన్ను నేను ఎవరో పెట్టి ఎదుట తేడా వచ్చిందేమో వెళ్ళాను వెళ్తే అక్కడ స్పెషల్ ఎంట్రన్స్ ఉంటుంది దాంట్లోకి తీసుకెళ్తాం అట్ ఈస్ ది రీసన్ నన్ను అడిగాను యు ఆర్ ఎలివేటెడ్ టు ది హైయర్ క్లాస్ కాబట్టి లోకల్లో సమా సమ విషం ఉంటాయి అన్నిటికీ ఒకటే పిడుక్కి బియ్యాకి ఒకటే ఒకటది సమదర్శన ఏం సమదర్శనం ఉండేది బ్రహ్మ బ్రాహ్మణుడు కుక్క సమదర్శనమా అని పూర్వపక్షం ఆ వాక్యం సమాసమాభ్యాం విషమసమే పూజాక ఆ స్మృతికి అర్థమేమిది ఇక్కడ ఏం రాశారు ఆ స్మృతిలో కూడా ఎలా ఉండరు అది ఓ పట్టణ అర్థమే ఇట్లా లేదది సమేతి స్మృతే రయమర్థ కులశీల విద్యాది తుల్య సమ తద్విపరీత అసమ విషమ సమశబ్దౌ భావపరౌ సమాహార ద్వంద్వ అది సమాసమాభ్యాం అంటే విద్య గలవాడు లేనివాడు ఏమండి విషమ అంటే విద్య లేనివాడు సమా అంటే విద్య వాళ్ళిద్దరిని సమాహారద్వంద్వ చేసాం పూజాత అంటే పూజాయాం పూజాత అంటే సప్తమే భక్తి అర్థంలో తసిల్లు పూజాయాం పూజ చేసే సందర్భంలో పూజ అంటే ఆసన పరిచరణాధికాయాం పూజ అంటే ఏదో పుష్పాలు వేసి కాదు అన్నిటికీ ఇంకా కాదు పూజ అంటే మనం కూడా ఓ సద్బ్రాహ్మణుడిని పూజ చేయాలనుకోండి శుభ్రంగా ఏదో దోశ ఇడ్లీ వడ అలాంటివి సమర్పించాలి కానీ ఇంక అక్కడి నుంచి పూజ అని మొదలు పెట్టకూడదు ఒకసారి పుద్ధి స్వామిజీకి పాద పూజను మొదలుపెట్టారు ఆయన పాపం నీరసంగా ఉంది రాత్రి తొమ్మిది అయిపోయింది కష్టపడుతున్నారు పాదపూజ అవ్వాలి రెండు మెతుకులు తినాలి వెళ్ళి విష్ణుభ్రమించాలి మొదలు పెడితే ఆయన ఆ ప్రతి ప్రతి నామని నేను సరిగి చేస్తాను అని మొదలుపెట్టాడు ఆ నామను అవ్వడం ప్రారంభించాడు ఓంకార సింహసరు వేంద్ర ఆయన పొడుగు నామాలవి రెండు నామాలు ఎవరి అడిగారు అది ప్లానింగ్ టు రీడ్ ఆల్ దోజ్ రావాలి అడిగారు అంటే నో ఓన్లీ ఫైవ్ లావాస్ కంప్లీట్ ఇట్ అవర్ త్రీ యూఆర్ లెవెస్ ఫైవ్ లావాస్ పెట్టగాలి ఆయన కాళ్ళు తీసుకుని బాయిలు పెట్టుకు కూర్చుండారా భోజనం వడ్డించండి ఇప్పుడు అని చెప్పేసి కాబట్టి ఓ ఫోటో పెట్టుకుని మీరు హండ్రెడ్ అండ్ ఎయిట్ ఏమి థౌజండ్ అండ్ ఎయిట్ నామాలు మీరు సవకాశంగా మొనాడు పొద్దున్న చేసుకోవచ్చు మీ ఓపుగా ఇంత పెట్టే లక్ష పూజ కూడా చేయొచ్చు అంతేగాని ఆయన భోజనం పెట్టాల్సిన మనుషులు నేనేమో నామాలు చెప్తానంటే అధికారులు పూజ ఉంటాయి కాబట్టి ఆ తిరిగి బియ్యానికి ఒకే మంత్రం పలికి రాదు ఆవుకి పూజ చేస్తానని హారతులు గంటలు ఇవన్నీ మొదలుపెడితే అది పిచ్చిట్టుపోయి పారిపోతుంది అక్కడి నుంచే కాబట్టి సందర్భాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది పూజ అత పూజ అంటే ఇక్కడ రాశారు స్పష్టంగా ఆసనము పది చర్య ఏదైనా ఆసనం వేసి కూర్చోబెట్టడం ఏదైనా విసునుకథట్టి విసరడం ఒకప్పుడు కాఫీ ఇవ్వటం కూడా పనిచర్యలో భాగం అలాంటివి చూసుకోవాలి కానీ పుష్పాలు వేయడం అది కాదు విషమ సమే సమేన సహ పూజాయాం విషమే వైషమ్యే అసమైన సమయ సామ్యే క్రీయమాణే తదన్నం అభోజ్యం ఇది మితాక్షర మితాక్షరాన్ని వ్యాఖ్యానం మితాక్షర గౌతమ స్మృతి యొక్క వ్యాఖ్యానానికి మితాక్షరాని పేరు ఆ మితాక్షరా వ్యాఖ్యానం గురించి సరే అంటే ఏమిటి తక్కువ చదువుకున్న వాడిని ఎక్కువ చదువుకున్న వాడితో సమానంగా కూర్చోబెట్టి అంటే వీడిని హయ్యర్ లెవెల్లో కూర్చోబెట్టవు లేకపోతే ఆ విషమాల తక్కువలో ఉన్నాడు కాబట్టి సమా అంటే మంచి విద్వాంసుల్ని వాడి లెవెల్కి దించి కూర్చోబెట్టి ఇద్దరిని మీరు సమానమైన పరిచర్య చేసినట్లయితే ఆ విధంగా చేసి గృహస్థుడు దోషం చేసిన వాడు అవుతాడు కనుక వాడు పెట్టిన భోజనం మనం చేయకూడదు అని శాస్త్రం ఎంత కఠినంగా ఉండదు మరి అలాగే ఉంటాయి స్మృతి గ్రంథాలంటే సమత్వానికి భిన్నంగా ఉంటాయి అంచేతనే స్వామి వివేకానంద అన్నాడు శృతులు ఆ సమత్వాన్ని చక్కగా బోధిస్తే స్మృతులు వచ్చి దాన్ని చెడగొట్టి పెట్టేయి అన్నారు నిజంగా శృతి యొక్క ఆ స్పిరిట్ని డెడ్ లెటర్ కింద మార్చే స్మృతులు అని పెద్ద పెద్ద విద్వాంసులు చెప్తాను స్వామి రంగనాథానంద కూడా చెప్పేవాడు ఆమె శృతి స్మృతి శృతి ఏం చేస్తుంది మనందరము ఒకటని చెప్తుంది స్మృతి ఏం చేస్తుంది మనందరం వేరు వేరే ఇప్పుడు ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది అందరు ఇండియన్ సార్ ఈక్వల్ అని చెప్తుంది ఈ రిజర్వేషన్ చట్టం ఎక్కడెక్కడ పెట్టి ఎవరు ఈక్వల్ కాదు మీరు వేరు వారు వేరు అనే రిజర్వేషన్ చట్టం కాస్త మరో చట్టం విడతీస్తుంది అలాగే దాంట్లోనే మళ్ళీ అక్కడే శృతి అక్కడే స్మృతి అలాగే ఇక్కడ కూడా దాంట్లోనే ఆవేదంలోనే శృతి ఆవేదనలోనే స్మృతి సో స్వామి రామతీర్థం వాపోయారు ఏమని ఈ స్మృతి వచ్చి శృతిని డెడ్ లెటర్ కింద మార్చింది అందుక ఎలాగో తెలుసునండి సో ఎలాగంటే సకల ప్రాణుల ఎందు ఒకే ఆత్మగలదు అని శృతిది ఆత్మావా ఇది సర్వం అది శృతి స్మృతి ఏమిటి వీడిని పైన కూర్చోబెట్టి భోజనం పెట్టు బయటనే కూర్చోబెట్టి భోజనం ఇది స్మృతి ఇప్పుడు ఈ స్మృతి ఆ శృతిని ఎలా మార్చేసింది డెడ్ లెటర్ కింద మార్చిందా లేదా అంతే ఇట్ ఇక్కడ అభోజ్యం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది సమాసమాభ్యాం విషమ సమయ పూజాత అటువంటి గృహస్థిలో భోజనం చేయకూడదు ఉన్నారు కదా ఈ అభోజ్యం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే మితాక్షర వ్యాఖ్యానం అంటారు నిత్యం అభోజ్యం అని పైన సూత్రం ఆ సూత్రంలో అభోజ్యం అని మాట కిందకి అనువృత్తి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు అదే సూత్రాత్ అభోజ్య పద అనువృత్తి తకరణస్థత్వాత్ సూత్ర అన్నదాసస్సు పశుపాదే సూత్రగతం అభోజ్య అన్న శబ్దగత అన్న శబ్దానువృత్తేరి బోధ్యం సూత్రస్ అయమాశయ ఈయన బెల్లంగా ఉన్నవారు సూత్రానికి ఆశయంటంటే యజ్ఞాద విదూషాం పూజాసమయే అర్థమవుతోందండి సంస్కృతం యజ్ఞము చేసినప్పుడు విద్వాంసుని పూజించే సమయం వస్తే వేదవిదో వేదవిద్దిస్ సమం కేవలం వేదం చదువుకున్న వాళ్ళకి వేదం చదువుకున్న వాళ్ళతో సమానంగా పీఠ వేసి భోజనం పెట్టాలి షడంగ విదహ షడంగ విద్ధి సమం వేదం మాత్రమే కాకుండా ఆరు వేదాంగాలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి షడంగవేత్తలకి షడంగ వేత్తలతో కలిపి భోజనం పెట్టాలి అంతే కానీ షడంగ విత్తుని వేద విత్తులో కలిపి భోజనం పెడితే ఆ యజమాని యొక్క భోజనం చేయకూడదు భోజనం చేయకూడదు అంటే అది చాలా పెద్ద పనిష్మెంట్ అది అక్కడ అంతా ఒడ్డలు అయిపోయినా రెడీ అయిపోయి ఉన్నాయి భోజనం చేయకూడదు నూలు పెట్టేస్తే ఆకలి వేస్తూ ఉంటుంది ఒంటిగంట అయింది భోజనం చేయకూడదు అని పెడితే అది ఎంత పనిష్మెంట్ అది బ్రహ్మవిధ బ్రహ్మవిద్ సమం శాస్త్రవిధ శాస్త్రవిత్సమం పూజనీయ యజమానేనా యజమానుడు అల్లా ఏ కేటగిరీ వాళ్ళని ఆ కేటగిరీ వాళ్ళతో కలిపి పూజ చేయాలి తత్రయది వేదవిదంగిస్ సమం షంగ శాస్త్రవిద్దిస్ సమం పూజ్యే తా విజ్ఞాన్నం అభోజ్యం అర్థమైంది కదండి అలా వేరువేరుగా పూజిస్తే అన్నం అభోజ్యం అవుతుంది సమేన వేదవిద సమం వేదవిదో పూజితా అసమైన షడంగవిద సమం వేదవిధ పూజిత యజమాన సదోషవాత్ తద్వారా తదన్నం అవి సదోషమేవేది ఆ త్యాజ్యం యజమానుడు విషమ సమ పూజ తేడా మెయింటైన్ చేయలేదు కాబట్టి అతనికి దోషం వచ్చేసింది ఆ యజమానుడి యొక్క దోషం వాడు తిని వాడు అన్నంలోకి సంక్రమిస్తుంది కనుక ఇంకా వాడు పెట్టింది దీన్ని మనం తినకూడదు తస్మాత్ పండితేన నా బ్రాహ్మణాదిషు గవాదిషు సమదృష్టి కర్తవ్య ఇది పూర్వపక్ష కాబట్టి దీన్ని బట్టి బ్రాహ్మణుడు గోవు ఒకటే అని బ్రాహ్మణుడు కుక్క ఒకటే అని సమదృష్టి చెయ్యరాదు అని పూర్వపక్షం దోషవంతః కథం ఇప్పుడు ఇలాగ వీళ్ళు వేరువేరుగా మెయింటైన్ చేస్తారు అంత కలపడం వేరుగా అదే సెపరేట్గా పెడతారు ఆ సూత్రాన్ని పెట్టి వాళ్ళు వాళ్ళు చేసి మనం తప్పు అంటాం అనువు వాళ్ళు తప్పు చేసి అవుతుంది అంతా ఏకంపాకం చేస్తే తప్పవుతుంది కానీ వాళ్ళు విడివిడిగా భేదాన్ని పెట్టినప్పుడు తప్పెందుకు అవుతుంది అని పూర్వపక్షం దానికి సమాధానం చెప్తున్నాం కథం ఇహేతి ఎన సామ్యే స్థితం తై సర్గ ఇహైవజిత సర్గ అంటే సృష్టి ప్రకృతి యొక్క సృష్టి ఈ సృష్టి మనల్ని బంధించి ఉన్నది దీని బంధంలో మనం ఉన్నాము ఇప్పుడు మనము ఈ జగత్తులో బతుకుతున్నాం మనకేమైనా స్వాతంత్ర్యం ఉందా స్వా మన మన జీవితాన్ని మనకి నచ్చినట్టుగా నడిపించుకునేటువంటి స్వాతంత్ర్యం మనకుందా లేదు ఈ ప్రకృతి యొక్క అధీనంలో మనం బతుకుతూ ఇప్పుడు నాకు స్వాతంత్ర్యం ఉంటే నా జుట్టు తెల్లబడ్డానికి నేను ఎందుకు ఒప్పుకుంటాను చక్కగా నల్లగా తొమ్మిది రకాల్లాగా అలాగే అటబెట్టుకుని ఉండేవాడిని నాకు ఈ జుట్టు తెల్లబడిపోవడలే ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు స్వాతంత్ర్యం లేదు ఆ ప్రకృతి యొక్క యాక్షన్ ప్రకారం అది తెల్లబడిపోయింది వేలమొహం వేసుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి దేవుకి చిన్న దృష్టాంతం హార్ట్ కానీ స్టమక్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ మనకి దేని ఎందుకు లేదు స్వాతంత్ర్యం ఉంటే ఇంత ఎండ కాయనిస్తామండి ఏమైనా సందర్భం ఇంత ఎండందుకు కాయటం సముద్రంలో కొంచెం గట్టిగా కాసి ఆ నీళ్ళన్ని పైకి తీసుకొచ్చి మేఘాల కింద తయారు చేసి మన ఎత్తి మీదకి వస్తే ఇక్కడే ఉంది ఎలాపొరేట్ చేయడానికి ఏం లేదు ఇక్కడేందుకు ఆ ఎండంతా కాయడం ఎక్కడైతే జలాశయం సముద్రం ఉంటుందో అక్కడ కలుసుకుంటే సరిపడుతుంది మన ప్రాణం చేయటం ఎందుకు కానీ అలాగే వర్షం ఉందనుకోండి మనం అందరం ఇళ్ళకి చేరుకునే భోజనాలు చేసి విశ్రమించే టైంలో కురవచ్చు కదా సరిగ్గా ట్రాఫిక్ కోటీలో ఉండగా వర్షం మొదలైతే మొత్తం అంతా ట్రాఫిక్ అంతా బంది ఇంటికి చేరుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఏది మన అధీనంలో లేదు ప్రకృతి శక్తులు కానీ సమాజంలో ఇతర వ్యక్తులు కానీ పశుపక్షాది జంతువులు కానీ ఏది మన అధీనంలో లేదు మనం ప్రకృతికి బద్ బద్ధులమై జీవిస్తూ ఉన్నాము ఇది జీవుని యొక్క లక్షణం మోక్షం అనగానేమిటి ప్రకృతికి బద్ధుడు కాకుండా అంటే ఈ ఎలిమెంట్స్ వాళ్ళపై పనిచేయవని కాదు అభిప్రాయం సపోజ్ దేహాత్మభావం లేదనుకోండి ఆ ఎలిమెంట్స్ వాళ్ళు ఏం చేస్తాయి ఏమీ చేయాలి ఈ సమస్యలన్నీ ఇప్పుడు నేను ఏకరూపించిన సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి దేహమే నేనను కోడ్యత వచ్చాయి దేహాత్మభావానికి అతీతంగా ఉండే మహాత్ముల్ని ప్రకృతి శక్తులు కూడా ఏమీ చెయ్యలేవు కాబట్టి మనం ఈ సర్గహ అంటే సృష్టి యొక్క బంధంలో చిక్కుకుని ఉన్నాం ఇప్పుడు మనల్ని మనం నవ్వాలనుకోండి ఎప్పుడు నవ్వగలుగుతాము చుట్టూ ప్రపంచం మనకు అనుమతి ఇచ్చి నవ్వే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తే మనం నవ్వుతాం ప్రపంచం మనల్ని దుఃఖ పెట్టితే దుఃఖపడుతుంది మనం విఆర్ ది మెర్సీ ఆఫ్ ది క్రియేషన్ ఇదే బంధం అంటే సంసార బంధము ఈ బంధం నుంచి విముక్తి ఎలా రావాలి ఈ ప్రకృతిపై విజయాన్ని ఎలా సాధించాలి వారు ఈ ప్రకృతిపై విజయాన్ని సాధిస్తారు తై సర్గ జిత అయితే ఎప్పుడు సాధిస్తారు సపోజ్ మీరు యజ్ఞం చేశారనుకోండి యజ్ఞం చేస్తే మహాపుణ్యం వస్తే మరణించిన తర్వాత స్వర్గం వస్తే ప్రకృతిపై విజయాన్ని సాధించినట్టే అంటే చూడండి స్వర్గం అనేది పరమార్థమైనట్లయితే అదే హయ్యెస్ట్ గోల్ అయితే ఆ గోల్కి నాకు మధ్యలో మరణం అనేది ఒకటి ఉంది అని అన్నావు అది పెద్ద అపశకుమని తప్ప మరొకటి కాదు అంచేతనే మరణిస్తే కానీ మోక్షం రాదు జీవించి ఉండగా మోక్షం రాదు అని చెప్పి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి జీవన్ముక్తి అన్నది కేవలం అద్వైత వేదాంతులే చెప్తారు ద్వైతులు జీవన్ముక్తి చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ముక్తి అంటే లైవ్ లోకానికి వెళ్ళడమే ముక్తి వైకుంఠ లోకానికి వెళ్ళడమే ముక్తి వైకుంఠ లోకానికి వెళ్ళాలంటే బతికుండగా ఎలా వెళ్తారు కదా కాబట్టి ఇప్పటికీ ముక్తికి మధ్యలో ఏముంటుంది మరణం ఉంటుంది కాబట్టి మీరు ముక్తిని పొందాలంటే ముందు శకునం ఏదొస్తుంది మరణం శకునంగా వస్తుంది కదా ఈ మరణం మంచి శకునమా అపశకునమా అపశకునం కాబట్టి నాకు మోక్షం కావాలండి ఏంటంటే ఈ అపశకునానికి నువ్వు వెళ్తేనే మోక్షం వస్తుందని ఏమి సిద్ధాంతం అది మేము ఒప్పుకోం ఆ అసలు అటువంటి అపశకునం మధ్యలో వస్తుందని చెప్పడం కూడా అమంగళము అని మేమంటాం మేము ఏమంటాం అంటే మరణంతో సంబంధం లేదు నీకు అసలు మొట్టమొదటి చెప్పేస్తాం నీకు మరణము లేదు నీవు మరణించవు నువ్వు ముక్తుడవు నువ్వు మోక్షాన్ని ఇప్పుడు ఇక్కడ అని మేము చెప్తాం వేదాంతులు శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు ఇహైవ అంటే ఈ లోకంలోనే ఈ దేహంలోనే అంటే అర్థం మనం ఈ భాగ్యనగరంలో ఉంటుండగానే ఈ దేహంలో ఉంటుండగానే మరణం అనే అపశప్నం అనవసరం ఈ సృష్టిని ఈ బంధాన్ని మనం జయించేయొచ్చు వాళ్ళు జయిస్తారు తే ఎవరు వాళ్ళు ఏషాం మనహ సామ్యే స్థితం యొక్క మనస్సు అయితే అంటే సమత్వమునందు రూటెడ్ అంటే ఫిక్స్ అయి ఉంటుందో మొక్క బాగా పైకి ఎదగాలంటే అది రూట్స్ బాగా లోతుకి వెళ్ళాలి మీరు రూట్స్ లోతుకి వెళ్లకుండా చేశారనుకోండి పైకి ఎదగదు మొక్క తర్వాత పైకి ఎదగకుండా చేశారనుకోండి రూట్స్ కూడా పాతుకోండి అలా అంటారు ఇప్పుడు ఈ బోనాసా అనేది ఉంది మొక్కలు బోన్సాయి ట్రీస్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే కానీ దాని కాండాన్ని కట్ చేసేస్తూ ఉంటారు దాన్ని పెరగనివ్వరు పైన కాండం ఎప్పుడైతే పెరగకుండా కట్ చేసేస్తూ ఉంటారో కింద రూట్స్ పెరగకుండా అది అలాగే ఉండుతుంది దానికి వయస్సు వచ్చేస్తుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చేస్తాయి కింద రూట్స్ పెరగవు పైన కొమ్మలు పెరగవు మన జీవితాలు అలా ఉంటాయి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి అది కొమ్మలు పెరగా రూట్స్ పెరగవు మీరు ఎంతసేపు విషమ దృష్టితోటే బతుకుతూ ఉంటాడు నేను పుట్టాను నేను చచ్చిపోతాను అనుకుంటూ ఏవో క్యాలిక్యులేషన్స్ వేసుకుంటా విషపం చేస్తారు పైన రూట్స్ వేరే వైజ్ కింద రూట్స్ వేరలేదు వైగా కోలు కాదు వాజ్ అయిలాగా అలాగే స్టంటెడ్ లైఫ్ అలవాటు అలా అయిపోతుంది విషమ దృష్టి వాళ్ళ లైఫ్ సమదృష్టి అంటే ఎట్లా తెలిసినా ఆ సమత్వమును దాంట్లో ఫిక్స్ మైనస్ అంటే ఎక్కడి నుంచి శబ్దాది విషయాలకి కంటే లోతుగా ఇంద్రియముల కంటే లోతుగా మనస్సు కంటే లోతుగా బుద్ధి కంటే లోతుగా ఆత్మ లెవెల్కి వెళ్ళిపోవాలి అక్కడ ఫిక్స్ అవ్వాలి సామ్యే స్థితం మనహ వాళ్ళు పైనే ఎదగడం ప్రారంభిస్తారు ఎలా ఎదుగుతారు పంచభూతములు సృష్టికి అంతకీ అతీతంగా వాళ్ళు ఈ సృష్టిని అంతకీ వెళ్ళిపోతారు ఈ సామ్యే స్థితం మన చాలా ప్రాక్టికల్ మీరు సమత్వము అనేది ఇట్ ఈజ్ ఎ ప్రిన్సిపుల్ ఆఫ్ లైఫ్ అది ఒక ప్రిన్సిపుల్గా తీసుకుని మీరు దాన్ని అభ్యాసం చేయాల్సి మీరు అభ్యాసం చేయడం ప్రారంభించారనుకోండి మీకు ఫ్రీడము అలా వచ్చేస్తూ ఉంటుంది మోక్షం అంటే మరి జిత సర్గ ఫ్రీడమ్ లేకపోతే అది ప్రకృతి యొక్క బంధంలో మీరు ఉండరు మీకు ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుంది ఆ ఫ్రీడమ్ను మీరు ప్రత్యక్షంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు అసామ్యం ఎలాగ అభ్యాసం చేయాల్సి ఉంటుంది అంటే నేను మూడు నాలుగు ఐదు చెప్తాను చూడండి అసలు భగవద్గీత అంతా సమత్వం మీదే ఉంటుంది భగవద్గీతలో ఉన్న మెయిన్ టాపిక్ ఏమిటంటే సమా అక్కడే చెప్పబోతున్నాడు సమా అంటే బ్రహ్మయా బాబు అని చెప్పబోతుంది ద సేమ్ నెస్ ఈస్ బ్రహ్మ మాకు దేవుడు కావాలి దేవుడు అంటే సేమ్ నెస్ ఈస్ గాడ్ దట్ ఈస్ గాడ్ సేమ్ నెస్ సమత్వం దట్ ఈస్ గాడ్